మీ స్వప్రభా బ్రాహ్మణ సాకులకు ఉపజీవాన్ని స్తోత్రం చేస్తాం నా ప్రివాన్ని కూడా దినంతా స్నానం చేస్తే నడిపించండు నా దీవ ఎంతమంది చూడాలంటే మాకు పెట్టిన జీవాన్ని ఇస్తాం ఆ బ్రాహ్మణ సాకులు దీవ ఇన్న జీవాన్నిస్తాం దీవాలని పెద్ద నడిపించండి నా జీవాన్ని ఇస్తాం మీ జ్ఞానంతో నింపి నా జీవాన్ని ఇస్తాం భయంకర కాలం నువ్వు వేసే ప్రభాన్ని ఇస్తుతం మీరు పరిస్థితి ఉండాలా మీ ఆత్మ నడిపి దయచేసి అనేక నడిపించి పాఠధార వాక్యం మీరు మాట్లాడమని మీరు నడిపించాలి నీవే నీవే హెచ్చాలి నేనే నేనే తగ్గాలి నీవే నా జీవితాన నిండిపోవాలి నాలో నా నీదు ప్రేమ పొంగిపోవాలి నీదు నీవే నీవే హెచ్చాలి నేనే నేనే తగ్గాలి నీవే నా జీవితాన నిండిపోవాలి నాలో నా నీదు ప్రేమ పోవాలి ఏసయ్యా ఏసయ్యా ఏసయ్యా ఏసయ్యా నీదు నీడల్లో నీదు జాడల్లో కాంతి కిరణంలో నీ శాంతి మార్గములో నీదు నీడల్లో నీదు జాడల్లో శాంతి కిరణంలో ని శాంతి మార్గంలో తెలువును మోయాలి స్థువార్త చాటాలి తెలువను మోయాలి స్థువార్త చాటాలి నీ రాక కోసమే నీ వేచి ఉండాలి నీ చేతి నీడల్లోనే దాగి ఉండాలి నీ రాక కోసమే నీ వేచి ఉండాలి నీ చేతి నీడల్లోనే దాగి ఉండాలి ఏసయ్యా ఏసయ్యా ఏసయ్యా నీవే నీ వేచాలి నేనే నేనే తగ్గాలి నీవే నా జీవితాన నిండిపోవాలి నాలో నా నీదు ప్రేమ పొంగిపోవాలి కడవరి కాలంలో ఈ కోతా కాలంలో అంత్యకాలంలో ని సన్నిధి కావాలి కడవరి కాలంలో ఈ కోతా కాలంలో అంత్యకాలంలో నీ సన్నిధి కావాలి కన్నీ రొలకాలి గుండెలు మండాలి కన్నీ రొలకాలి గుండెలు మండాలి చల్లారు గుండెల్లో నా వేడి పుట్టాలి చల్లారు గుండెల్లో నా వేడి పుట్టాలి నిదురించు చిన్న వారి వెన్ను తట్టాలి నిదురించు చిన్న వారి య్యా నీవి నీవేచాలి నేను నేనే తగ్గాలి నీవే నా జీవితాన నిండిపోవాలి నాలో నా నీదు ప్రేమ పొంగిపోవాలి ఏసయ్యా ఏసయ్యా ఏసయ్యా నీవి నీవే చాలి నేనే నేనే తగ్గాలి నీవే నా జీవిత నా నిండిపోవాలి నాలో నా నీదు ప్రేమ పొంగిపోవాలి అలని ఆమెన్ ప్రైజ్ ఆడదాన్ని మేలు మేలులు మరచి పోలేనయ్యా మేలులు మేలులు మరచి పోలేనయ్యా నా ప్రాణమున్నంత వరకు విడచిపోలేనయ్యా నా ప్రాణమున్నంత వరకు విడచిపోలేనయ్యా మేలులు మేలులు మరచిపోలేనయ్యా మేలులు నీ మేలు మరచిపోలేనయ్యా కొండలలో ఉన్నాను నీవు మరచిపోలేదయ్యా శ్రమలలో ఉన్నను నీవు విడచిపోలేదయ్యా కొండలలో ఉన్నాను నీవు మరచిపోలేదయ్యా శ్రమలలో ఉన్నను నీవు విడచిపోలేదయ్యా నీది గొర్రె పిల్లా మానస్తయ్యా ఏ సయ్యా గొర్రె పిల్ల మానస్తయ్యా నీది గొర్రె పిల్లా మానస్తయ్యా ఏ సయ్యా గొర్రె పిల్ల మానస్తయ్యా నీది గొర్రె పిల్లా luluni melulu marachi poledaya మేలులు మరచిపోలేనయ్యా నా ప్రాణమున్నంత వరకు విడచిపోలేనయ్యా నా ప్రాణమున్నంత వరకు విడచిపోలేనయ్యా మేలులు నీ మేలు అగ్నిలో ఉన్నాను నేను కాలిపోలే లేదయ్యా జలములలో వెళ్ళిన నేను మునిగిపోలేదయ్యా అగ్నిలో ఉన్నాను నేను కాలిపోలేదయ్యా జలములలో ఉన్నాను నేను మునిగిపోలేదయ్యా నిధి పావురము మనసయ్యా పావురము మనసయ్యా నిధి పావురము మనసయ్యా ఏ సయ్యా పావురము మనసయ్యా నిధి పౌరము మనసయ్యా ఏసయ్యా పౌరము మనసయ్యా నిధి పౌరము మనసయ్యా ఏసయ్యా పౌరము మనసయ్యా మేలులు నీ మేలులు మరచి పోలేనయ్యా మేలులు నీ మేలు మరచి పోలేనయ్యా నా ప్రాణమున్నంత వరకు విడ పోలేనయ్యా నా ప్రాణమున్నంత విడచి విడచిపోలేనయ్యా మేలులుని మేలులు మరచిపోలేనయ్యా చీకటిలో ఉన్నను నన్ను మరచిపోలేదయ్యా దుఃఖములో ఉన్నను మంచి స్నేహితుడవయ్యా చీకటిలో ఉన్నను నన్ను మరచిపోలేదయ్యా దుక్కములో ఉన్నాను మంచి స్నేహితుడవయ్యాయ్యా నీది ప్రేమించే మనసయ్యా ఏసయ్య ప్రేమించే మానసయ్యా నీది ప్రేమించే మానసయ్యా ఏసయ్య ప్రేమించే మనసయ్యా నిధి ప్రేమించే మనసయ్యా ఏసయ్యా ప్రేమించే మనసయ్యా నిధి ప్రేమించే మనసయ్యా ఏసయ్య ప్రేమించే మనసయ్యా మేలులు నీ మేలు మరచి పోలేనయ్యా మేలులు నీ మేలు మరచి పోలేనయ్యా నా ప్రాణమున్నంత వరకు వేడచిపోలేనయ్యా నా ప్రాణమున్నంత వరకు వేడచిపోలేనయ్యా మేలులు నీ మేలు మరచి పోలేనయ్యా మేలు మేలు మరచి పోలేనయ్యా సరే ప్రార్థిజం పర్శుదర బాగు తండ్రి వదనాలన్నాయి మహోన్నతులకు దేవ మీకే కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం ప్రభు ఈ ఉదయం నుంచి ఇంతకు మమ్మల్ని కాచి కాపాడి సురేక్షితగా ఇంటికి చేర్చిన ప్రభావ అనేక ప్రాంతాలలో నడిపించినారు ప్రభా మీ మై మాట నిలబెట్టుకున్నారు తండ్రి దాన్ని మీకు వదనాలు తండ్రి మేము ఎక్కడెక్కడ వాక్యాలు చెప్తున్నామో ఆ వాక్యాలు ప్రతి ఒక్కరి జీవితంలో ఫలించలాగానే తండ్రి మీరే సహాయపడండినైనా దుష్టుడు దొంగలిస్తాడు ప్రభావ అవునైనా ఆ రీతిగా దొంగలించకుండా దాన్ని జాగ్రత్తగా భద్రపరుచుకొనిలాగన దాన్ని పాటించే బిడ్డలుగా సేవకులుగా తయారు చేయమని ప్రార్థిస్తున్నాం మీరు కేవలం వినేవారే కాదు పాటించే వారిగా ఉండాలని చెయ్యో యాక భక్తుడు జ్ఞాపకం చేస్తున్నైనా కాబట్టి దాన్ని క్షణం మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి ముఖ్యంగానైనా పరాట గ్రంథంలోని వాఖ్యలను మీరు మాకు వినిపింపజేస్తున్నారు అనేక సమయ కాలాల నుంచి వాటన్నిటిని బట్టి మీకు వందనాలనైనా అదేవిధంగా ప్రవ్వ బహు కష్టతరమైన పుస్తకం తండ్రి కానీ పసిపిల్లలకి అవును ప్రవ్వ తండ్రి కూర్చొని నేర్పించినట్లు మీరు మాకు నేర్పిస్తున్నారు ఒకప్పుడు ఎంతో కష్టం ఉండేది కాని కానీ ఇది అవి మీరు బయలుపరిచినారు మీరు మాకు అర్థం చేస్తున్నది మీకు వదనాలు కాబట్టి జాగ్రత్తగా మేము పరిశీలించాల తండ్రి గుడ్డిగా నమ్మకుండా అవును ప్రభ దాన్ని ప్రతి ఒక్కరం పరిశీలించాలా పరిశోధించాలా ప్రతి వాక్యం చెప్పబడినప్పుడు దాన్ని పరిశోధించరునైనా అది దైవికమైన బైబిల్లో ఉందా లేదా అని లేఖనలలో ఉందా లేదా అని పరిశీలించి దాన్ని స్వీకరించినైనా మేము కూడా ఆ రీతి కూడా సహాయపడండి ఈ రాత్రి క్షణం నా మేము వీటన్నిటినీ జాగ్రత్తగా విని మా హృదయలలో భద్రపరచుకోవాలా వీటిని మేము అనుభవపూర్వకంగా అనేకులకు ప్రకటించాలనైనా అటువంటి సేవా జీవితంలో మమ్మల్ని అందరినీ నడిపించమని ఏసు పరిశుద్ధ నామంన ప్రార్థించుచున్నాం తండ్రి ఆమ్మెన్ ఈరోజు పన్నెండవ తారీఖు మార్చ్ రెండు సంవత్సరము బ్యాబిలోనియన్ గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా ప్రతిసారి క్యాలెండర్ మనల్ని ఒకటే సూచిస్తుంది ఏంది అంటే మనం ఉంటుంది మహాబబులోని కాలం కాబట్టి వాక్యం కూడా మనం చూస్తుంది బబులోనికి సంబంధించిందే గత కొన్ని వారాల నుంచి మహాబులోను గురించి మనం ఇక్కడ ధ్యానిస్తా ఉన్నాం ఈ మహాబులోను దేనికి సంబంధించిందని అయితే ప్రభు అనేకమైన సూచనలు మనకు చూపించిండు ముందుగానే ఈ మహాబులోను ఎటువంటిది అనేది ఒకప్పుడు ప్రకృతి సహజంగా ఉన్నది ఉత్తర దిక్కున నార్ ఉత్తర ఇరాక్ ఇరాను ఇరాక్ భాగంలో ఒక బహా బ్రహ్మాండమైన మైదానంలో గొప్ప దేశం ఉండే ఒకప్పుడు ఈరోజు అది భూమి అగాధంలోనికి వెళ్ళిపోయిందని మనం చూస్తూ ఉంటాం అయితే దాన్ని బయటికి తీయాలనేసి ఎంతగానో ప్రయత్నించారు చాలా కాలం నుంచి మనుషులు కానీ తీయలేకపోయినారు దాన్ని అంటే ఈ తవ్వకాలు తవ్వకాలు తీస్తే బయటకు వస్తూ ఉంటాయి పట్టణాలు పట్టణాలు నగరాలు దేశాలు గతంలో అట్లా కొన్ని నగరాలను తీసుకొచ్చారు బయటికి కానీ దీన్ని తీసుకురలేకపోయినారు ఎందుకంటే కొన్ని వేల సంవత్సరాలు బబులోని చరిత్ర మనం చూస్తే అబ్రహము పూర్వం నుంచే ఉండే అది ఆ ప్రాంతం నిమ్రాద్దు కాలం నుంచి ఆరంభమైంది అది నిమ్రాదు కాలం అంటే నోవా జలపరలం తర్వాత జరిగిన చరిత్ర అది అంటే దగ్గర దగ్గర నాలుగు వేల ఐదు చరిత్ర ఇది ఆ రోజు నుంచి రాజకుమార్ వెంటాడుతూనే ఉంది అది అయితే మహాబబులోను అది కల్దీయుల ప్రాంతం అని కూడా మనకు తెలుసు అది ఎక్కడ చూస్తామంటే దాని గ్రంథంకి వచ్చినప్పుడే మనం వాటిని గ్రహించగలం దాని గ్రంథంలో నెబుకందెసరి రాజు కాలంలో బబులోను ఎంత వైభవంగా ఉండే ప్రపంచాత్మకంగా అది ప్రపంచాన్ని అంత పరిపాలించింది అన్న విషయాలు మనం అక్కడ చూస్తాం దాని తర్వాత మనం చూస్తాము పారసికుల మీద విజయం పొంది ఆ రాజు నెబుకందేశరి కుమారుణ్ణి చంపేసి దాన్ని వాళ్ళు స్వాధీనపరుచుకున్నారు పారసిక్ దేశస్థుల లేక కదా పారసికులు కాబట్టి బబులోను ఈరోజు ఏ రీతి ఉంది అన్న విషయమే ప్రకణ గ్రంథం జ్ఞాపకం చేస్తుంది ఒకప్పుడు గంభీరంగా వైభవంగా మరి ఎక్కడైనా కానీ అభివృద్ధి అపరిమితంగా ఉంటే పాపము కూడా అపరిమితంగానే ఉంటుంది కాబట్టి ఎందుకు అంటే మనుషులు తినచు జీవించడం అన్నట్టు విచ్చలివిడిగా జీవించడం అన్నట్టు ఎక్కువ ధనము ఎక్కువ ఆహారము ఉంటే అదే జరుగుతుంది అన్నట్టు ఉంటే దైవికంగా జీవిస్తూ ఉంటారు మనుషులు భయభక్తులతో జీవిస్తూ ఉంటారు దేవుడి మీద ఆధారపడతారు అన్ని సమృద్ధిగా ఉంటే దేవుడి మీద ఆధారపడరు వాళ్ళ సొంత మీద ఆధారపడతారు నాకు ఏమైనా నో ప్రాబ్లం హాస్పిటల్స్ పోతే ఎంతైనా పర్లేదు ఖర్చు పెడతాం డాక్టర్ గారు మీరు మటుకు జాగ్రత్తగా ట్రీట్మెంట్ చేయండి అని చెప్తారు మనుషుల గుణగణం కాబట్టి పద్నాలుగవ అధ్యాయం ప్రకటన గ్రంథం పద్నాలుగో అధ్యాయంని మనము త్వరగా ముగించుకోబోతున్నాము ఎందుకంటే పద్నాలుగవ అధ్యాయం మళ్ళా తిరిగి మనకు వస్తూ పదిహేడవ అధ్యాయంకి వచ్చేటప్పటికీ ఎందుకంటే కొన్ని ప్రశ్నలు ఇక్కడ విడిచిపెట్టేసి వాటి జవాబులు పదిహేడవ అధ్యాయాల దేవుడు మన కొరకు భద్రపరిచిండు అంటే నేను అనుకుంటున్నా యోహానుభక్తుడు పద్నాలుగవ అధ్యాయంలో చూసిన ఆ దర్శనము ఏంది ఏమైంది అని బహు దీర్ఘంగా ప్రార్థించిండాలా అప్పుడు నేను ఈ యొక్క సంబంధించిన విషయాలు నీకు బయలుపరచడానికి వచ్చినా అని అక్కడ దూ తాతంతో మాట్లాడడం అని చూస్తాం పదిహేడవ అధ్యాయంలో అయితే మనం త్వరలోనే చూడబోతున్నాం అది ఎక్కువ కాలం కూడా పట్టదు ఇంకా వన్ టూ సండేస్ దాన్ని ముగించుకోబోతున్నాం ఇది మహాబబులోను పట్టణము లేక మహాబులోను అది దేనికి సంబంధించింది కొన్ని వందల సంవత్సరాల నుంచి మనుషులు ఈ మహాబులోను పట్టడం దేనికి సంబంధించింది ప్రవక్త దేని గురించి మాట్లాడుతున్నాడు ప్రకటన గ్రంథంలో యోహాను భక్తుడు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఆయన గుడ్డివాడు కదా యోహాను యోహాను భక్తుడు గుడ్డివాడు అయ్యండి పద్మాసు ద్వీపంలో ఉన్నప్పుడు కలిగిన దర్శనం ఇది అంటే ఆయన ఆయన ఆత్మీయ కనిపిస్తుంది ఈ యొక్క దర్శనం మరి ఆయన ఎట్లా ఎవరు రాసిండాలా ఆయన తర్వాత పద్మాసు ద్వీపం నుంచి బయటికి రావడం మనం చూస్తాం ఇక్కడ ఇదే అధ్యాయాల్లో చూస్తాం మనం ముతరలో దాని దాని తర్వాత అతను ఎవరికన్నా చెప్పిండాలా బహుశా కాబట్టి నేను కూడా చాలా వెతికిన చరిత్ర ఈ ఇంతకి ఎవరు రాశారు ఈ బహు కష్టతరంగా ఉండే జవాబు వెతుకుతా ఉన్న నేను కూడా ఖచ్చితంగా ఏదో ఒక రోజు మనకి జవాబు దొరుకుతుంది దర్శనం మటుకు కలిగింది యోహాను భక్తునికి రాసింది మటుకు ఇంకొక భక్తుడు ఇతను చెప్తా అతను రాసిండు వెనకడికి అదే రీతిగా మనుషులు వాళ్ళకి కలిగిన దర్శనాలని బహు జాగ్రత్తగా భద్రపరుచుకున్నారు ఈరోజు నీకు నాకే వచ్చిన కళ సంపూర్ణంగా జ్ఞాప కనుకుంటలేదు ఎందుకంటే వాళ్ళు జాగ్రత్తగా కనేవాడు కళలు మనమేమో ఊహించని రీధంగా కళలు కంటా అవసరం లేని రీతిగా కళలు కంటూ ఉన్నాం ఈ కళ భావం ఏందో అర్థం కాదు బ్రదర్ సిస్టర్ అని అంటూ కాబట్టి అది దేవుని యొక్క భాష అని నేను కొంతకాలం కిందట చూపించిన మీకు దేవుని యొక్క భాష దేవుడు మనుషులతో మాట్లాడాలంటే దే ఆ యొక్క కళల రూపకంగా స్వప్నల రూపకంగా కూడా చూస్తాం మనము దర్శన రూపకంగా ప్రవచన రూపకంగా మాట్లాడేవాడు పూర్వకాలము ప్రవక్తల ద్వారా మాట్లాడేవాడు మన కాలంలో తన కుమారుని ద్వారా మాట్లాడుతున్నాడు అన్న విషయాన్ని మనం అనేక పరియాలు చూస్తూ ఉంటాం ప్రటన నూతన నిబంధన పుస్తకాలలో పత్రికలలో ముఖ్యంగా కాబట్టి పద్నాలుగవ అధ్యాయంలో ఈ మహాబులను గురించి రాస్తూ ఇంతకీ మహాబబులను ఎవరు అనేది అక్కడ చెప్పకుండా పదిహేడవ అధ్యాయం కష్టప్పటికీ దూత చెప్తా ఉంటాడు అయినా కానీ క్లియర్గా చెప్పాడు చెప్తాడు కానీ క్లియర్గా చెప్పాడు అప్పటికీ యోహన్ భక్తునికి ఆసక్తి ఈ స్త్రీ ఎవరు కనుకుందామని ఈ బబులోను మటుకు ఒక స్త్రీతో పోల్చబడిందని కూడా ఇక్కడ చూస్తున్నాం పద్నాలుగు అధ్యాయంలో మనం అదే మూడు వారాల నుంచి మొదటి స్త్రీ ఈ పద్నాలుగో అధ్యాయంలో లక్ష నలభై మందికి సాదృశ్యం అది అసలైన పరిశుద్ధమైన నిష్కాలంకంగా ఎటువంటి ముడత మచ్చ కన్యక స్త్రీ సంఘం పరిశుద్ధంగా జీవించే స్త్రీ కానీ మహాబులోను మతపరమైన జీవితము బహు అపవిత్రంగా జీవిస్తున్న జీవితము దాని తర్వాత పైకి భక్తి దాని శక్తిని ఆశ్రయించని జీవితము తర్వాత మనం చూసినాం అక్కడ అది వ్యభిచార మద్యంతో కూడినది ఆ జీవితం తర్వాత అది గొప్ప జన సమూహానికి త్రాగించింది దాని యొక్క వ్యభిచార అంటే మనకి సాధారణంగా వ్యభిచారము అంటే ఈ లోకాతీతంగా ఆలోచిస్తూ ఉంటాం మోషే ధర్మశాస్త్రం ప్రకారంగా విభిచరించకుడి అని చెప్పిండు పది ఆగేలలో యేసు ప్రభు మత వార్త ఐదవ అర్థంకు ఇష్టపడికి మోహపు చూపే వ్యభిచారం అన్నాడు వ్యభిచారంలో లేదు కానీ నీ మోహపు చూపు నీ హృదయంలోనే నువ్వు వ్యభిచరించిన వాడు అన్నాడు అందుకు మనం బహుజాగ్రత్తగా మన కళ్ళని గబ్బద కాపాడుకోవాలా అన్న విషయాన్ని మనం చూస్తున్నాం అక్కడ తర్వాత ఈరోజు కొన్ని విషయాలు చూపిస్తే ఈ మహాబబులోను ఎవరు అనేది నీకు అర్థమైతే చాలు ఎందుకంటే నేను డైరెక్ట్గా చెప్తే మీరు ఖచ్చితంగా నా నుంచి దూరం వెళ్ళిపోతారు అట్లా వెళ్ళిపోయినారు గతంలో కొంతమంది ఒక పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల క్రితం డైరెక్ట్గా చెప్తే ఎందుకంటే ఇంకా పసిపినల్లాగా ఉన్న వాళ్ళకి ఇవి చెప్తే చాలా కష్టం అందుకే ఆత్మీయ స్థితులు నువ్వు అభివృద్ధి చెందిన వాడవు అభివృద్ధి చెందిన దానవైతేనే కానీ నేను చెప్పలేను అది నాకు తెలియదు మీకు తెలియాలా మీరు ఆత్మీయతలో ఎంతగా అభివృద్ధి చెందిరందరిది నేనేశ ప్రశ్న కాదు ఒకవేళ దేవుడే వేస్తే దానికి జవాబే ఏమి ఇస్తావును ఎదిగినా ప్రవ్వ నేను నిజంగా నేనేసుకుంటా ఈ ప్రశ్న ఒక రెండు మూడు రోజుల క్రితం నేను ఒక ఇంకొక గ్రూప్లో మాట్లాడుతున్నాను ఆ గ్రూప్లో అంతా చదువుకున్న వాళ్ళు పెద్ద పెద్ద ప్రొఫెసర్లు డాక్టర్స్ బయట దేశాలలో కూడా ఉన్న వాళ్ళందరూ వాళ్ళ గ్రూప్లో మాట్లాడుతున్నాను నేను ఒక నలభై నిమిషాలు అక్కడ ఇదే ప్రశ్న వేసిన ఆత్మీయ స్థితి నీ ఆత్మీయ స్థితి ఎట్లా ఉందని నేను ప్రశ్న ఇస్తే నువ్వు బహుగా చదువుకున్నవాడి కాబట్టి అహం అడ్డొస్తుంది ఎంతగా అంటున్నావు ను నా ఆత్మీయ స్థితి నాకు అని రోషంకి పౌరుషంకి వస్తారు మనుషులు అదే నిన్ను నువ్వు ప్రశ్న వేసుకోగలవా నేనేసేది కాకుండా నిన్ను నువ్వు ప్రశ్న వేసుకొని చూడు నీ ఆత్మీయ స్థితి ఎట్లా ఉందో నీ కూడా కొంచెం అనుమానం వస్తుంది కదా కానీ నేను చెప్పే మాట ఏంటంటే దేవుడే నిన్ను ప్రశ్నేసిండనుకో నీ ఆత్మీయ స్థితి ఎట్లా ఉందని ఆయన తెలదా అంతరంగంగా నీ హృదయాంతరంగాలని పరిశోధించిన వాడు ఆయనకు తెలియదా నీ ఆత్మీయశక్తి ఎట్లా ఉందా క్రైస్తవ జీవితము అంతకంతకు చెడిపోయినన్న విషయం ఎన్నిసార్లు నేను మీకు చూపిస్తూ ఉంటాను ఎందుకంటే మనుషు ఒక తిరిగి వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసానికి కనుగొనున నేను ఎందుకు చెప్పిండంటే క్రైస్తవులలో విశ్వాసం ఉండదు అని నేను చెప్పడానికే ఆయన అంటున్నాడు ఆ ప్రశ్న నేనంటుంది కాదు క్రైస్తవులలో విశ్వాసం ఉండకపోతే మళ్ళీ క్రైస్తవులు ఉండి ఏం లాభం ఈ లోకంలో వాళ్ళు వెలగలేకపోతుంటారు అన్నట్టు ఇస్సాల్ ఫలు ఎట్లయితే వారి వెలుగు ఆరిపోయిందో యుగ సమాప్తి కష్టపడికి క్రైస్తవులు కూడా అట్లనే జీవిస్తారు కానీ ఒక్క చిన్న గుంపు మటుకు నిష్కలంకంగా ఉండి పరమ ఎరుశలేయం లాగా ఆ గుంపు తప్ప తక్కిన మతస్తులు కూడా వెలుగలరు వెలగలేరు అన్నట్టు వాళ్ళు దివిటిలో ఆరిపోయినాయి మనం చూస్తాం కదా బుద్ధి లేని కానీ కల వాళ్ళు వెలగలేరు ఒక్కరిని కూడా వెలిగించలేరు ఒక్కరిని కూడా ప్రభుత్వం నడిపించలేరు కానీ నీ టైమే ఆ స్త్రీ కానీ మొదటి రెండు గుంపుల గురించి ఎన్నిసార్లు మీకు చూపిస్తూ ఉంటాను వారు అన్యాయం చేసేవాళ్ళు అక్రమంగా జీవించేవాళ్ళు లేక అపవిత్రంగా జీవించేవాళ్ళు అన్యాయం చేసేవాళ్ళు అపవిత్రంగా జీవించేవాళ్ళు ఇవి రెండు గుంపులు ఈ రెండు గుంపులు మహాబవులునికి సాదృశ్యం ఎందుకంటే అక్కడ మనం చూస్తున్నాం చూడండి ఇప్పుడు పద్నాలుగవ అధ్యాయంలో ఎనిమిదవ వర్షాలు మనం చూస్తున్నాం వేరే ఒక దూత అనగా రెండవ దూత అతని వెంబడి వచ్చి మహోద్రేకంతో కూడిన తన వ్యభిచార మధ్యమును సమస్త జనులకు జనములకు అంటే గొప్ప జనానికి సమస్త జనములకు అందులో సర్పములు తేలు కూడా ఉంటాయి సమస్తం అంటే అంత ముగ్గురు కానీ ఒక గుంపు ఎప్పుడు బయట ఉంటుంది ఎన్నిసలని మీకు చూపిస్తున్నా కాబట్టి వాళ్ళకి దీనికి సంబంధమే లేదన్నట్టు వాళ్ళు లక్ష నలభై మంది వాళ్ళకి ఇది సంబంధమే లేదు కాబట్టి వాళ్ళు ఈ స్త్రీని బహుగా గ్రహించగలరు ఓ ఈ స్త్రీ ఇటువంటి కానీ ఆ స్త్రీ సహవాసంలో ఉన్నవాడు ఎప్పుడు కూడా ఆ స్త్రీ ఇటువంటిదంటే నంబర్ అన్నట్టు ఏం చెప్తున్నా బ్రదర్ నువ్వు అంటావు మా చర్చి గురించి మాట్లాడతావా ఏ చర్చి పేరు తీసుకోను మనం నువ్వు మా పాస్టర్ గురించి ఇట్లా ఏ పాస్టర్ పేరు తీసుకోలేదు ఇంతకు మనం ప్రపంచాత్మకంగా దేవుని బిడ్డలు ఎట్లా జీవిస్తుండ్రు అన్న విషయమే మనం చూస్తా ఉన్నాం అది మనకి ఎందుకు చూపిస్తుందంటే నువ్వు బయట ఉన్నావు కాబట్టి ప్రస్తుతము ఎఫల రాష్ట్ర పత్రిక అధ్యాయం ఆరో వర్షంలో ను ప్రభుతో పాటు పర్లోకమందు సింహాసనం మీద మీరు కూర్చున్నారు కాబట్టి మీరు విజుడగలుతున్న క్రిందేం జరుగుతుందో అందుకే పౌలు జ్ఞాపకం చేస్తుంటాడు పంది బురదలు ఉన్నంత వరకు దానికి తెలియదంటే అదే లోకం అనుకుంటుందంట ఎప్పుడైతే బయటికి వస్తుందో అది బురద తెలుస్తుందంట కానీ దాని గుణగణం ఏంటంటే బయటికి వచ్చి శుభ్రపరచని కూడా మళ్ళా బురదలకే పోతూ ఉంటుంది అది మతపరమైన జీవితం అయితే ఇక్కడ వ్యభిచార మధ్యము సమస్త జనులు త్రాగించిన ఈ మహాబబులోను కూలిపోయేను కూలిపోయను అని చెప్పాను దూత అంటే రెండుసార్లు జ్ఞాపకం చేస్తుంది కూలిపోయిను కూలిపోయాను అంటే అది రెండుసార్లు గతంలో కూలిపోయింది ఇక మీదట కూలిపోతుంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండ అయితే మూడవ దూత ఇక్కడ కనిపిస్తుండే తొమ్మిదవ వర్షంలో మరి మరియు వేరొక దూత అనగా మూడవ దూత వీరి వెంబడి వచ్చి గొప్ప ఇలాగ చెప్పాను ఆ క్రూర మృగం దాని ప్రతి మక్కును దాని ఎవడనను నమస్కారం చేసి తన నొసటి అందేమి తన చేతి మీదనేమి ఇవి గతంలో చూసినాము రెండు గుంపులు ఇవి నొసటి మీద ముద్ర వేసుకుంటే ఒక మతపరమైన గుంపు చేతి మీద ముద్రేసుకుంటే మరి గుంపు ఇవి రెండు గుంపులను కూడా నేను చూపించిన జేమ్స్టాంగ్ నంబర్స్తోని వ్యక్తికి మన వాటన్నిటిని అయితే ఆ ముద్ర వేయించుకొని ఏం జరుగుతుందంటే ఏమయూ కలపకుండా ఏమయూ కలపబడకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమును మద్యంను వాడు త్రాగును కాబట్టి ఈ మొదటి రెండు గుంపులు దేవుని కోపమను అను మద్యంను వాడు అంటే దీర్ఘకాలం ఇప్పుడు మధ్యము అంటే మీకు తెలుసు ఆల్కహాల్ అంటాం కదా ఈ మద్యం తాగితే మత్తుగుంటారు అన్నట్టు అంటే ఏంటంటే దాని ఎఫెక్ట్ చాలాసేపు ఉంటుంది అన్నట్టు అట్లనే దేవుని కోపమును వారు దీర్ఘకాలము అనుభవించాల్సి వస్తుంది నరకంలో పరిశుద్ధ దూతల ఎదుటను గొర్రపిల్ల ఎదుటను అగ్ని గంధంకముల చేత వాడు బాధిపబడును కాబట్టి ఈ రెండు గుంపులు సర్పంలో తేళ్ళు అగ్నిగంధకంల చేత దివారాత్రలో బాధిపబడతారు వాళ్ళు నిత్య నరకానికి వెళ్ళిపోతారు తర్వాత వారి బాధ ఎట్లుంటుంది చూడండి పదకొండవ వర్షాలు వారి బాద సంబంధమైన పొగ యుగ యుగంలో లేచినంట అంటే ఎన్ని యుగాలు అనేది మనకు తెలియదు ఆ అంటే సైతానికి దాని కానీ దాని ప్రతిమకు కానీ నమస్కారం చేయవారును దాని ప్రతిమ ఏంది గతంలో చూపించిన చాలాసార్లు మీకు దాని ప్రతిమకు కానీ నమస్కారం చేయవారును దాని పేరు గల ముద్ర ఎవడైనాను వేయించుకునేలా వాడును రాత్రిం పగళ్ళు నెమ్మది లేని వారే ఇందురు చూడండి వాళ్ళు ఆ నరకంలో బాధ అనుభవిస్తూనే ఉంటారు దేవుని మీద కోపం నీ నామన ప్రవచించలేదా రోగా స్వస్థపరచలేదా దేవలు కొట్టలేదా మీరు ఎవరో నాగరికి వెళ్ళిపోండి అక్రమం చేయవార్లారా అంటున్నాడు గురించి అయితే పన్నెండో వర్షంకి వచ్చినప్పటికీ వాక్యము మారిపోతుంది చూడండి జేవుని ఆగ్యలను ఏసుని కూర్చిన విశ్వాసమును గైకోనుచున్న పరిశుద్ధుల ఓర్పు అంటే గొప్పజనం గురించి మాట్లాడుతుంది ఇక్కడ దేవుని ఆగ్యలను అంటే మొదటి రెండు గుంపులు రాత్రింబగళ్ళు ఆ యొక్క అగ్ని గంధకముల చేత బాధిపబడతా ఉంటే మూడో గుంపు దేవుని ఆగెలను ఏసుని కూర్చున్న విశ్వాసమును గైకోనుచున్న అంటే దేవుని ఆగ్యలు అంటే పాత నిబంధన కాలం నుంచి ఆరంభమించబడ్డ ఆగ్లవి పది ఆగ్యల్ తర్వాత ఏసిన గూచిన విశ్వాసం నంటే రక్షణ అనుభవము పరిశుద్ధమైన జీవితం కూర్చిన విశ్వాసంను గైకొనిచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడును ఎందుకు పరిశుద్ధులు ఆ రెండు గుంపుల సహవాసంలో ఉన్నారు కాబట్టి వారికి పట్టిన వీరికి పట్టక వాళ్ళు ఓర్పుతో అందులోంచి బయటికి రావాలా కానీ వచ్చే టైంకి వాళ్ళందరూ హతసాక్షులు అవుతారు అన్న విషయాన్ని నేను ఎన్నిసార్లు జ్ఞాపకం చేసిన అందుకని ఇప్పుడు చూడండి పద పదమూడో వర్షంలో వాళ్ళ ఊరు పెట్లుంటుంది అనేది ఇప్పటి నుండి బాగా అర్థం చేసుకోండి అంతట ఇప్పటి నుండి ప్రభునందు మృతినందు మృతులు ధనిలని వ్రాయమని పరలోకం నుండి ఒక స్వరము చెప్పగా వింటిని ఇప్పటి నుండి అంటే ఈ మొదటి రెండు గుంపుల తర్వాత జరిగేది ఇది మొదటి రెండు గుంపులకి శిక్ష విధింపబడి నాకు జరిగేది అన్నట్టు గొప్ప జన వాల వాళ్ళందరూ మృతి పొందక తప్పదు వీళ్ళందరూ ఎప్పుడు మృతి పొందుతున్నారు పరిషుదుల ఓర్పు సంబంధించిన విషయాలు ఇవి వాళ్ళ ఓర్పు అంతవరకు సహించుడట్టు కాబట్టి వాళ్ళు ప్రభుని ఎప్పుడు కూడా వాళ్ళు ప్రసవించలేదు ఒకరి జీవితాలలో చివరికి వాళ్ళు ప్రయాసపడుతున్నారు ప్రసవించడానికి కానీ ప్రయాసపడలేక ప్రవహించి ప్రసవించలేకపోతున్నారు కాబట్టి అంతటా ఇప్పటి నుండి ప్రభునందు మృతి నందు ధన్యులని వ్రాయమని పర్లోక నుండి ఒక స్వరము చెప్పగా వింటిని నిజమే వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు కాబట్టి వాళ్ళ ప్రయాసాలు అంతే ముగిస్తున్నాయి వాళ్ళందరూ మరణించి నిత్య విశ్వాస విశ్రాంతినికి పోతున్నారు వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు చివరికి వారు ప్రభుకి సమర్పించుకొని పోతున్నారు అయితే వాళ్ళందరి గురించి పద్నాలుగవ వచ్చంలో ఒక విషయం చెప్పబడుతుంది మరి నేను చూడగా ఇదిగో తెల్లని మేఘము కనబడేను మనుషు కుమారిని పోలిన ఒకడు ఆ మేఘము మీద ఆశీరుడై ఉండేను ఆయన శిరస్సు మీద సువర్ణకిరీటమును చేతిలో వాడిగల గొడవలి ఉండేను కాబట్టి ఇప్పుడు చూడండి ఇవన్నీ ప్రకృతి సహజంగా అర్థం చేసుకునే ప్రయత్నించడం కానీ వీటన్నిటికీ ఆత్మీయమైన చిహ్నాలు ఉన్నాయి కాబట్టి వాటిని మనం అర్థం చేసుకోవాలి ఆత్మీయంగా ఇవన్నీ దేనికి సంబంధించినవి మేఘము అన్నప్పుడు ఆయన మహిమకు సాదృశ్యం కాబట్టి ఆయన తల మీద సువర్ణ కిరీటం ఉంది కాబట్టి రాజులకు రాజు ఆయన చేతిలో వాడిగల కొడవలి ఉన్నది దాని అర్థం ఏంటంటే తీర్పుకు సంబంధించింది ఆయన తీర్పుకి సిద్ధంగా ఉన్నాడు అప్పుడు మరి దూత దేవాలయంలో నుండి విడలి వచ్చి ఇప్పుడు మరి నాలుగవ దూత ముగ్గురు దూతలు ఇప్పుడు నాలుగవ దూత అప్పుడు మరి దూత దేవాలయంలో నుండి విడలు వచ్చి పండి ఉన్నది కోత వచ్చినది నీ కొడవలి పెట్టి కోయమని గొప్ప స్వరంతో ఆ మేఘం మీద ఆశలిన వాణితో చెప్పాను మేఘము మీద ఆశలిన వాడు తన కొడవలి భూమి మీద వేయగా భూమి పైరు కోయబడెను ఇది ఆశ్చర్యంగా ఉంది కదా కాబట్టి ఈ స్వరాల గురించి మనం విన్నప్పుడు తీర్పు ఏ రీతిగా ఆరంభమవుతుంది మొత్తం పంట కోయబడుతుంది ప్రతి ఒక్కరూ కోయబడుతున్నారు కాబట్టి మతపరమైన జీవితం అంతా ఎట్లా చివరికి ముగిస్తుందనేది ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది తర్వాత పదిహేడవ వర్షంలో ఇంకొక దూత అంటే ఐదవ దూత పర్లుక ఆలయంలో నుండి విడలి వచ్చాను ఇతని యుద్ధను వాడిగల కట్ కొడవలి ఉండేను ఇది రెండవ కొడలి కొడవలి మరి దూత బలిపీఠం నుండి విడలి వచ్చాను ఆరవ దూత ఇతడు అగ్ని మీద అధికారము నొందిన ఇతడు వాడి కొడవడి వాణిని కొడవలి గల వాణిని గొప్ప స్వరముతో పిలిచి భూమి మీద ఉన్న ద్రాక్ష పరిపక్వమైనవి వాడి నీ కొడవలు పెట్టి దాని గెలలు కోయమని చెప్పాను కాబట్టి బహు ఆశ్చర్యంగా ఉంది ఇక్కడ ఎంతమంది ఆరు దూతలు కనిపిస్తున్నారు ఆరు దూతలు ఒకరి తర్వాత ఒకరి తర్వాత అది మనం గతంలో చూసినాము ఏడు బూరలకు సంబంధించింది ఏడు బూరలు ఏడు దూతలు కాబట్టి ఆ దూతల గురించి మనం ఇంత దీర్ఘంగా చూస్తున్నాం ఇప్పుడు కానీ కొన్ని దగ్గర దగ్గర ఒక ఇరవై ముప్పై నా జ్ఞాపకం కూడా లేదు ఎన్ని గంటలు చాలా ఆల్మోస్ట్ సిక్స్టీ సెవెంటీ ఇయర్స్ అవర్స్ ఏమో నా జ్ఞాపకంకి వస్తలేదు ఎవరికైనా జ్ఞాపకం ఉంటే చెప్పండి బూరల తీర్పు అన్న రికార్డింగ్స్ బూరల తీర్పు అని నేను అనుకుంటా ఎన్ని గంటలు ట్వంటీ అవర్స్ ఏమో ఫోర్ కాదు ఇంకెక్కువే దగ్గర దగ్గర నల అరవై గంటలు నలభై గంటలు రికార్డింగ్స్ ఉన్నాయి దాని మీద సరే అన్న చి ఇవన్నీ ఎప్పుడు వినారా బ్రదర్ ఒకప్పుడు దేవుడు మనకు చాలా టైం ఇచ్చింది వినడానికి అది మన చేతిలోనే ఉంది మనం తీర్మానించుకోవాలా ఇరవై గంటలు అనుకుంటా రికార్డింగ్స్ ఉన్నాయి చూస్తున్నాను నేను ఇరవై గంటల రికార్డింగ్స్ ఉన్నాయి మొత్తం జడ్జిమెంట్స్ తీర్పులకు సంబంధించినవి మొదటి బూర ఊదినప్పుడు ఏం జరుగుతుంది రెండవ బూర ఊదినప్పుడు ఏం జరుగుతుంది అట్లా ఆరు బూరలు తర్వాత ఏడవ బూర అన్నిటికి సంబంధించిన విషయాలు బహు దీర్ఘంగా మనం అక్కడ చూసినాం తర్వాత చివరికి ముగింపులో ఏముందంటే పద్నా పంతొమ్మిది కాగా ఆ దూత తన కొడవలి భూమి వేసి భూమి మీద నిన్న ద్రాక్షపనను కోసి దేవుని కోపము అను ద్రాక్షల పెద్ద తొట్టిలో వేసాను ఆ ద్రోక్షల తొట్టి పట్టణం వెలపట త్రొక్కబడాను ఇది బాగా అర్థం చేసుకోండి పట్టణపు వెలపట అంటే పట్టణము లోపల అంటే ఆయన కాపుదల పట్టణం వెలపట అంటే ఆయన తృణీకరణ పటనాము వెలుపట త్రొక్కబడెను నూరు కోసుల దూరము గుర్రముల కళ్ళెముల మట్టుకు ద్రాక్షల తొట్టిల నుండి రక్తము ప్రవహించెను గొప్ప జన సమూహం అందరి హతసాక్షులుగా అవడం దాని తర్వాత ఆ మొదటి రెండు గుంపులు శాశ్వతంగా నరకానికి పోవడం మనం ఇక్కడ చూస్తున్నాం దేవుని కోపం ఆ రీతిగా కాబట్టి ఈ పద్ పద్నాలుగవ ఉన్న ఇద్దరు స్త్రీలకు సంబంధించిన విషయాలు చూస్తున్నాము లక్ష నలభై నాలుగు వేల మందికి సంబంధించిన ఏడవ అధ్యాయము పన్నెండవ అధ్యాయము పద్నాలుగవ అధ్యాయము మొదటి భాగంలో మనం చూస్తున్నాం అదే రీతిగా రెండవ స్త్రీ అయిన ఈ యొక్క అపవిత్రమైన స్త్రీ మహాబులోను ఈ స్త్రీ ఇక్కడ ఆరంభమై పద్నాలుగవ అధ్యాయం ఆరంభమై పదిహేడు పద్దెనిమిదవ అధ్యాయం వరకు పోతుందన్నట్టు స్త్రీకి సంబంధించినవి కొన్ని విషయాలు నేను చూపిస్తాను మొదటిదిగా బబులోను అనేది ఒకప్పుడు ఉండే చరిత్రలో అది ప్రకృతి సజ్జమైన పట్టణము దాని గురించి చెప్పాలంటే చాలా టైం తీసుకుంటుంది కానీ ఇప్పుడు అవన్నీ నేను చెప్పలేను దాన్ని ఆరంభించిన రాజు ఎవరు మన ప్రభు పుట్టక దగ్గర దగ్గర రెండు వేల క్రితం జరిగింది అది చరిత్ర దాని తర్వాత జక్ర గ్రంథంలోని కొన్ని విషయాలు నేను చూపించిన ఐదవ అధ్యాయంలో యుగ సమాప్తిలో ఈ మహాబాబులని పట్టణం ఎట్లా ఉంటుందంటే ఐశ్వర్యంతో దూగుతుంది నాకు ఏమీ కొద్దువ లే నా దగ్గర సమృద్ధిగా డబ్బు ఉంది అని ఆలోచించే మతపరమైన జీవితం అని ఐదవాధ్యాయంలో నేను చూపించినాను ఇదంతా డబ్బుతో కూడింది మోసంతో కూడింది బిజినెస్ అంతా మోసంతో కూడింది కొలతలన్నీ తారువారు చేసుకున్న కొలతలు వాళ్ళ వెయిట్స్ వాళ్ళ మెజర్మెంట్స్ అన్నీ అబద్ధానికి సంబంధించినాయి అని మనం చూసినాం అక్కడ ఆ రికార్డింగ్స్ చాలా దీర్ఘంగా చూసినాం జకరే గ్రంథంలోని వాక్యాలు దాని ముగ్గురు స్త్రీలకు సంబంధించిన వాక్యం మనం చూస్తాం ఐదవ అధ్యాయంలో మొదటి ఇద్దరు స్త్రీలు రెక్కలు కలిగి ఎగురుతున్నారు ఇంకొక స్త్రీని గంపలో పెట్టుకొని తీసుకొని పోతా ఉన్నారు ముగ్గురు ఇప్పుడు ఈ ముగ్గురు స్త్రీలు అయితే ఆ గంపలో ఉన్న స్త్రీ కొరకు షీనారు షీనారు ప్రాంతంలో ఒక స్థావరం ఏర్పరచడానికి తీసుకెళ్తున్నారు ఆ గంపలో ఏముందంటే ఆ స్త్రీతో పాటు డబ్బుకి డబ్బుకి సంబంధించిన ఆ కొలతలు ఆ రోజు ఆ కాలంలో జకరే కాలంలో ఉన్న ఆ డబ్బు కరెన్సీ అంటాం కదా ఇప్పుడు రూపాయల నోట్లు ఉన్నాయి ఆ రోజులలో కాసులు ఉండేది అన్నట్టు సీసమ్తో తయారు కాసులు లెడ్ అంటాం ఇంగ్లీష్లో దాని మూత కూడా లెడ్డుతో చేయబడ్డ మూత అన్నట్టు ఆ బుట్టకి మూత లెడ్డుతో చేయబడ్డ మూత సీసమ్తో చేయబడ్డ మూత ఆ బుట్టలో ఆ స్త్రీని గుచ్చిపెట్టుకొని దాంట్లో డబ్బులు వేసుకొని ఆ స్త్రీకి ఒక స్థావరం ఒక బిజినెస్ సిస్టమ్ ఏర్పరిచారు ప్రపంచమంతా బబులకి సాదృశ్యం అయితే ఇప్పుడు నేను స్ట్రైట్ ఇక్కడేట చూస్తున్నాం మనం ఇందాక చూసినట్లు ఎనిమిదవ వచనంలో ఈ స్త్రీ అంటే వ్యభిచార మద్యంతో కలిగినది తన వ్యభిచార మద్యంను సమస్త జన్లకు త్రాగించింది కాబట్టి ఇక్కడ ఒక ముఖ్యమైన సూచన ఈ స్త్రీ ఎవరు అనేది ముఖ్యమైన సూచన ఏంటంటే వ్యభిచారం ఈ స్త్రీ వ్యభిచారంలో ఉన్నది అన్న విషయాన్ని అయితే ఒకసారి మనం బైబిల్లో పాత నిబంధన కాలంలో ఎవర్ని దేవుడు వ్యభిచారంతో పోల్చిండు అన్నప్పుడు మనము కనీసము కొన్ని గంటలు రికార్డింగ్స్ చేసినాం హోషయా గ్రంథం కొన్ని గంటలు అంటే నేను అనుకుంటా దగ్గర దగ్గర ఐదు గంటలు అనుకుంటా ఎవరికైనా జ్ఞాపకం చెక్ చేసుకోండి ఐదు గంటల రికార్డింగ్స్ ఉన్నాయి హోషయా గ్రంథం మీద అయితే హోషయా గ్రంథం అంతా ప్రవక్త తన భార్యలు గురించి తన భార్య గురించి అక్కడ మనం చూస్తాం తన బార్యా వ్యభిచారంలో ఉంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటాడు హుషయ అయితే హుషయ గ్రంథము రెండవ అధ్యాయంకి వచ్చినప్పుడు ఆ యొక్క ఉన్న స్త్రీని తల్లితో పోలుస్తున్నాడు అన్న ఉంది అక్కడ రెండవ వచనం మూడవ వర్షంకి వచ్చినప్పటికీ దాని తర్వాత దాని పిల్లలు కూడా అట్లనే ఉన్నారని నాలుగవ వర్షంలో చెప్తున్నాడు కాబట్టి తల్లి వ్యభిచారంలో ఉంటే పిల్లలు కూడా వ్యభిచారంలో ఉన్నారు అని చెప్తుంది నాలుగవ వచనం హుషయ భక్తులు అయితే వీళ్ళు ఎవరు అంటే ప్రకృతి సహజంగా ఉన్న ఇస్సల్ఫాలు అట్లుండారని చెప్తుంది వాక్యం నాలుగవ వర్షం చూడండి దాని పిల్లలు జారా సంతతి అయి ఉన్నారు వారి తల్లి వేషత్వము చేసి ఉన్నది కాబట్టి వేషత్వంలో ఉన్నది తర్వాత వారిని కన్నది అవమానకరమైన వ్యాపారము చేయనది కాబట్టి అంత మోసకరమైన తర్వాత పాపకు సంబంధించింది తర్వాత ఒకసారి చూడండి పదకొండవ వర్షం లేముందో హృషయ గ్రంథము రెండవ అధ్యయము పదకొండ వచనం ఈ వచనము చదివితే నీకేం జ్ఞాపకంకి వస్తుందో చెక్ చేసుకోండి సారి తప్పక మీకు గుర్తించాలా కాబట్టి నేను చెప్పేది ఏంది నేను చెప్పేది కరెక్టా కాదా అనేది మీరు గ్రహించాలి ఎందుకంటే బిర్యానీలు అట్లా పౌలు లాంటి వాడే నేనంత గొప్పని కాకుండా పౌలు లాంటి కూడా పౌలు చెప్తున్న వాక్యం కూడా కరెక్టా కాదని ఆయన పరిశీలించారు వీళ్ళు నీ బాధ్యత కూడా అంతే నిలబడి ఎవడు వాక్యం చెప్తున్నా అది బైబిల్లో సరైందా కాదా అని పరిశీలించుకుంటే బాధ్యత నీ ప్రార్థనలో ప్రభుని అడగాల ప్రభు ఈ బ్రదర్ చెప్తున్న వాక్యం కరెక్టే కాదా నేను ఎట్లా దీ దీన్ని గ్రహించాలా బ్లైండ్గా నేను స్వీకరించను ప్రభు నువ్వు నాకు చెప్పు ఎట్లా దీన్ని నేను టెస్ట్ చేసుకోవాలా ఎట్లా మెజర్మెంట్ చేసుకోవాలా ఈ వాక్యము నీ వల్ల లేక నేను మోసపోతున్నా నాకు చూపించు ప్రభావ అన్న ప్రార్థన నీకు చూడండి ఇప్పుడు హృషయ గ్రంథం రెండవ దేమో పదకొండవ శుణం దాని అంటే వ్యభిచార స్త్రీ గురించి మాట్లాడుతుండు దాని ఉత్సవ కాలములను పండుగలను అమావాస్యలను విశ్రాంతి దినములను నియామక కాలంలో మాన్పింతును ఎవరు గురించి మాట్లాడుతున్నాడు దేవుడు ఇప్పుడు చూడండి నిజమైన వ్యభిచారం అంటే ఏంది అనేది పదమూడవ వచనంలో చెప్తున్నాడు మీకొక సూచన పదకొండవ వచనంలో చూసిన ఈ ఉత్సవ కాలంలో మనము కొలసి రాసిన పత్రిక రెండవ అధ్యయనం చూస్తాం కాబట్టి పౌలు కొలసి సంఘాంతను కూడా మాట్లాడుతుండే ఇదే రూపకంగా ఇక్కడ హుషే భక్తుడు ఇస్సల్ పద గురించి మాట్లాడుతున్నాడు అక్కడ కొలసి మూడో అధ్యాయంలో పౌలు మాట్లాడుతుంది సార్ రెండవ అధ్యాయం రెండవ అధ్యాయంలో మాట్లాడుతుండ సార్ చదవండి చదవండి సార్ పదహారు అవున కాబట్టి అన్నపానంల విషయంలోనే పండుగ అమావాస విశ్రాంతి దినంలో అన్నవాటి విషయంలోనైనా మీకు తీర్పు తీర్చినవనికి అవకాశం ఎప్పుడై కాబట్టి సంఘంతో మాట్లాడుతుండు దేవుడు మీరు అట్లా జీవించద్దు మీ మిమ్మల్ని తీర్పు తీర్చడానికి ఎవరికి అవకాశం ఇవ్వద్దు ఎందుకంటే దేవుడే తీర్పు తీస్తారు కదా కాబట్టి ఇక్కడ ఇస్రాల్ పదలు కూడా అట్లనే జీవించు మీరు అట్లా జీవించద్దు అని అక్కడ హెచ్చరిస్తుండు రెండవ అధ్యాయంలో కాబట్టి ఇప్పుడు ఒక సూచన అయితే నేను చెప్పేసిన ఇది ఎవరిని సూచిస్తుంది పాత నిబంధన కాలంలో ఇస్సల్పల్ని సూచిస్తుంది కృత కాలంలో ఎవరిని సూచిస్తుంది అది మీరే రుజువు చేసుకోవాలి మీరే గుర్తించాలా నేను డైరెక్ట్గా చెప్పాను ఎందుకంటే నాకు ఇది అనుభవం డైరెక్ట్ చెప్తే సూచించడం ద్వేషించడము నా నుంచి దూరం వెళ్ళిపోయిన కేసెస్ చాలా ఉన్నాయి మీరు అట్లా బ్లైండ్గా వెళ్ళిపోవద్దు మీరు దాన్ని పరిశీలించి ఈ మహాబబులను ఎవరనేది మీరే గ్రహించాలా నేను మటుకు కొన్ని సూచనలే ఇస్తా మీకు ఇప్పుడు చూడండి పదమూడవసంలో వ్యభిచారం అంటే దేనికి సంబంధించింది అది నన్ను మర్చిపోయి చూడండి వ్యభిచారం అంటే దేవుణ్ణి మర్చిపోవడం తర్వాత నలుగు పెట్టుకొని శృంగారించుకొని బయలుదేవతలకు ధూపము వేసి ఉండుటను బట్టి దాని విటకాండను వెంటాడి ఉండిటను బట్టి నేను దానిని శిక్షింతును ఇది యహోవా వాక్ ఆయన ఎట్లా మార్చుకుంటాడు తన హృదయాన్ని అంతగా భయంకరంగా జీవిస్తే ఎవరినైతే నేను రక్షించి ఇంతకాలం బ్రతికింపజేసి ఆశ్రయిస్తే వాళ్ళు నా మీద తిరుగుబాటుతనం చేసి నాకు వ్యతిరేకంగా జీవించారు నన్ను గనపరచాల్సింది పోయి నన్ను శుద్ధించాల్సింది పోయి అన్య దేవతలన్నీ వాళ్ళు వాటికి ధూపం వేస్తున్నారు ఇస్రాల్ గురించి మాట్లాడుతు ఏ ఇస్రాల్లో మీరు అర్థం చేసుకోవాలా వారు వారు ఎట్లా జీవించండ్రో మీరు అట్లా జీవిస్తారడ లేదా పౌలు మొదటి కొనుతులు రాసిన పత్రిక పదో అధ్యాయంలో వారికి దృష్టాంతములుగా తిరిగి యుగాంత మీకు బుద్ధి కలడం కొకు ఇవి రాయబడ్డాయి లేదా మరి యుగాంత మీకు బుద్ధి కలుగుతుంది ఇవి చూస్తే ఎందుకు మీ జీవితంకి వచ్చేప్పటికీ కూడా వీటిని నెరవేరుతున్నాయి అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది దేవుడు కాబట్టి మొదటి కొనుతులు పత్రిక పదో అధ్యాయము బహు ప్రాముఖ్యమైంది ప్రొఫెషన్లు అర్థం చేసుకోవాలంటే ఎందుకంటే ఇసల్పదలకి ఏవైతే తటస్థించినాయో అవన్నీ దేవుని బిడ్డలకి తటస్థిస్తాయి అది క్రైస్తవులకి దేవుని బిడ్డలు క్రైస్తవులు క్రైస్తవులకి తటస్థిస్తాయి వాళ్ళు ఎట్లా జీవించండ్రో మీరు అట్లా అని చెప్తున్నాడు మీ దగ్గర కూడా వస్తుంది ఎందుకంటే ఆయన నీతిగల న్యాయవాది వారికొక ఎత్తు నీకొక ఎత్తు కాదు అందరినీ సమానంగా చేసే దేవుడు వాళ్ళకి పర్మిషన్స్ ఇచ్చిండో మీకు అట్లనే పర్మిషన్స్ ఇస్తున్నాడు వాళ్ళలాగా మీరు జీవిస్తారా మలి మిమ్మల్ని నేను పరిశుధాత్మ చేత భద్రపరుచుకున్నాను ముద్రించుకున్నాను మళ్ళీ జాగ్రత్తగా పరిశుద్ధ జీవిస్తారా నాకే లోబడి ఉంటారా అని పరిశా లేకపోతే వారిని నేను శిక్షించిన నేను ఖచ్చితంగా దానిని శిక్షితును అన్నాడు కానీ నీవు మార్చు నీ హృదయాన్ని మార్చుకుంటేనే కానీ నేను నీతో ప్రేమగా మాట్లాడాను అంటున్నాడు తర్వాత పిమ్మట కాబట్టి పదిహేడు అవసరం అది మీదట బయలు దేవతల పీళ్లను జ్ఞాపకం నాకు తెచ్చుకోనకు అవి దాని నోట కొడను నేను చేసేదను ఎప్పుడు జరుగుతుంది చెప్పండి ఇవన్నీ వరికి వారి జీవితాలు కోల్పోయినప్పుడు గతంలో కూడా నేను అనేక పర్యాలు బూర్ల తీర్పు సంబంధించిన కాలంలో వీటన్నిటి నేను చూపిస్తానను ఏంటంటే మహాబబులును ఎట్లా ఉంది దీన్ని ఎట్లా అయితే ప్రకృతి సహజంగానే చూస్తున్నారు ఈరోజు అంతా ప్రపంచంలో ప్రతి సంఘంలో ఈ పుస్తకాలు మన ప్రకటన గ్రంథంలోని విషయాలు ధ్యానిస్తున్నప్పుడు లేక కామెంట్రీస్లో కానీ కొంత పుస్తకాలు చాలామంది రాసేరు పుస్తకాలు ఈ మర్మముగా ఉన్న బబులోను అన్న పుస్తకాల పేర్లు అవి మిస్ట్రీ బ్యాబిలోను ఇంగ్లీష్లో మర్మం మర్మంగా ఉన్న ఈ బబులోను ఏంది అని నేను చాలా చూసిన పుస్తకాలు కామెంట్రీస్లో కూడా నేను చూసినాను ఈ మర్మంగా ఉన్న బబులోను ఏంది అంటే రోమా పట్టణం లేక ఇటలీ దేశం రోమ దాని రాజధాని కదా ఇటలీ దేశం కొంతమంది లండన్ అని కొంతమంది రష్యా దేశపు రాజధాని మాస్కో అని ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా చెప్పుకుంటూ వస్తున్నారు ప్రస్తుతం అయితే చాలామంది దాన్ని అమెరికాతో పోలుస్తూ ఉంటారు ఎందుకంటే బబులోని ఒకప్పుడు ఎట్లున్నానో ఈరోజు అమెరికా కూడా అట్లనే ఉంది ప్రపంచం అంతట్లో బహు ధనవంతు అక్కడే ఉండేవాళ్ళు గతంలో ఈరోజు అమెరికా దేశంలోనే బహు ధనవంతులు ప్రపంచంలో రిచెస్ట్ పీపుల్ అంతా అక్కడే ఉంటారు ఆ దేశంలో నెంబర్ రిచ్ నెంబర్ టూ రిచ్ నెంబర్ త్రీ రీచ్ అంతా అక్కడే ఉంటారు ఆ మీరు బయట దేశాలలో చూస్తారు కానీ అవి కొంతకాలమే ఉంటారు వాళ్ళు రిచ్ అంత రిచ్ అంతా అమెరికాలోనే ఉంటారు అన్నట్టు కాబట్టి అమెరికానే బబ్లోను అని కూడా పోలీసుంటారు పుస్తకాలలో నేను చూసినా అన్నీ అతికినట్లు ఉంటాయి అంటే ప్రకృతి సహజంగా కావచ్చు కానీ మనము ప్రకృతి సాజంగుండే ఉండే బబులని గురించి వెతుకుతలేం ఈరోజు అంత ఆత్మీయంగా ఆత్మీయ స్థితిలో ఉన్న దాని ప పరిస్థితి ఏందనేది అది మనం చూస్తాం చూడండి ఒకసారి బబులు సంబంధించిన వాక్యాలు ఈ వారంలో నేను వాటిని ఇంకా వచ్చే వారంకి దాన్ని ముగిస్తాను ఒకసారి చూడండి ప్రకటన గ్రంథము పదహారవ అధ్యాయం మనం పదిహేను కింద జంప్ అవుతున్నాం తిరిగి మళ్ళా పదిహేనుకి వస్తాం వచ్చే వారం పదహార అధ్యాయం చూడండి ప్రకటన గ్రంథము పదహారవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం ప్రసిద్ధమైన మహాపట్నము మూడు భాగములాయను కాబట్టి మహాబబులో మూడు భాగములున్నాయి అది మహాప్రసిద్ధమైందే కానీ మూడు భాగములు అయిపోయి అన్య జన్ల పట్టణంలో కూలిపోయారు తర్వాత అన్నట్టు తన తీక్షణమైన ఉగ్రతలను మధ్యము గల పాత్రను మహాబబ్లోనకు ఇయ్యవలనని దానిని దేవుని సమకమందు జ్ఞాపకము చేసిరి కాబట్టి ప్రతి ద్వీపము పారిపోయిన పర్వతంలో కనబడకపోయిను మహాబబ్లోనికి సంబంధించిన విషయాలు ఇక్కడున్నాయి అది ప్రసిద్ధమైన మహాపట్టణం బహు గొప్ప పట్టణం అది ఒక ఇవన్నీ సూచనలు ఇది ప్రసిద్ధమైన మహాపట్నం ఈరోజు ఎక్కడుంది తర్వాత అది వ్యభిచార మధ్యంతో కూడింది దాని తర్వాత అది మూడు భాగములైనవి మనకు తెలిసి మూడు భాగాలు అనేది సర్పములు తేళ్లు గొప్ప జన మూడు గుంపులుగా తయారైంది నాలుగో గుంపు వాటి సహవాసంలో ఉండదని మనకు తెలిసి అది ఎప్పుడు బయట ఉంటుంది మతపరమైన జీవితం నుంచి బయట ఉంటుంది కాబట్టి ప్రతి అధ్యాయంలో ఒక్కొక్క సూచన ఎచ్చుకుంటూ పోయిన దేవుడు పద్నాలుగవ అధ్యాయము పదిహేనవ అధ్యాయము పదహారవ అధ్యాయము పదిహేడు పద్దెనిమిదిలో కూడా మనం చూస్తాం అయితే కొన్ని ఈరోజు నేను పదిహేడులో చూపించేసి కొన్ని సూచనలు మీకు చూపిస్తున్నాయి ఎందుకంటే మీరు సిద్ధపడితే నేను డైరెక్ట్గా వచ్చే వారమే దాన్ని క్లోజ్ చేసేస్తా ఇంతకీ ఈ పట్టణం చూడండి పదిహేడవ అధ్యాయంలో ఈయన ప్రార్థనకి దేవుడు స్పందించి యోహాన్ భక్తునికి పదిహేడవ అధ్యాయంలో మరి ఒక దీర్ఘమైన దర్శనంలో దూతతో మాట్లాడిపిస్తూ చూపిస్తున్నాడు చూడండి ఆ ఏడు పాత్రలను పట్టుకున్న ఏడుగురు దేవదూతలలో ఒకడు వచ్చి నాతో మాట్లాడొచ్చు ఇలాగ చెప్పాను నీవు ఇక్కడికి రమ్ము విస్తార జలముల మీద కూర్చున్న ఆ మహావేశ్య మహావేశ్య గ్రేట్ హార్లట్ అని ఉంది ఆ మహావేశకు చేయబడి తీర్పు నీకు కనపరిచేదను చూడు ఒక దూత చెప్తు నేను నీకు చెప్పిస్తా హ ఈ మహావేశ ఎవరని అయితే రెండవ వర్షం భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి భూనివాసులు ఆమె వ్యభిచార మధ్యంలో మత్తులయ్యి అంటే ప్రపంచమంతా ఈ మతపరమైన మత్తులో ఉన్నారు అన్న విషయాన్ని అంటే విగ్రహారాధికులు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు వ్యభిచారం అంటే విగ్రహారాధనతో పోల్చింది బైబిల్ అది నేను చూపిస్తా త్వరలో మీకు చూడండి వాక్యము ఇక్కడ ఏముంది అప్పుడు అతడు ఆత్మవశుడైన నన్ను అరణ్యంలోనికి కొనిపోగా ఇప్పుడు చూడండి అరణ్యము ఈ లోకమంతా అరణ్యం తర్వాత దేవదూషణ నామములతో నిండుకొని ఈ స్త్రీ ఎట్లా ఉందని చూపిస్తున్నాడు ఈ స్త్రీ ఎట్లా ఉందంట దేవదూత దేవ దేవదూషణ అంటే ఇది స్త్రీనే కానీ దేవుణ్ణి దూషిస్తుంది దేవదోష నామములతో నిండుకొని ఏడు తలలను పది కొమ్మలు గల్ల ఎర్రని మృగం మీద కూర్చుండి నా ఒక స్త్రీని చూచి తిని ఈ మహాబాబులకు సంబంధించిన విషయాలు మాట్లాడుతుంది ఇక్కడ దూత నువ్వు అడిగినావు కాబట్టి నీ ప్రార్థనకి నేను జవాబులాగా నన్ను పంప నాకు చెప్పమంటే నేను చెప్తున్నాను నాకు పర్మిషన్ ఉంది నీకు ఇవన్నీ చూపించడానికి కొరకు కాబట్టి నేను చూపిస్తే ఇప్పుడు రండి ఏంది అయితే ఆ దూత ఎట్లా వాటిని విషధీకరిస్తున్నా చూడండి ఇప్పుడు ఆ స్త్రీ ధూమ్ర రక్త వర్ణములు గల ఎవరు చెప్తారు చెప్పండి ఈ మూడు రంగులు ధూమ్రము రక్త వర్ణములు రెండు రంగులు కదా ధూమ్ర రక్త వర్ణములు ధూమ్ర అంటే పర్పుల్ రక్తము అంటే ఎరుపు మీరు చెప్పండి పర్పుల్ అంటే వంకాయ రంగు అంటాం దాన్ని వైలెట్ రక్తము అంటే రెడ్ క్రిమ్సన్ అంటాం అంటే పర్పుల్ క్రిమ్సన్ రెండు రంగులు ఉన్నాయి ఇందులో వైలెట్ ఎరుపు ఈ రెండు రంగులు గల వస్త్రము ధరించుకుంది ఇప్పుడు మంచి సూచన మంచి క్లియర్గా దేవుడు చూపిస్తున్నారు మనకి ఇక్కడ ఈ దూత ద్వారా ఇస్త్రు వేసుకున్న వస్త్రాలు ఎట్లున్నాయంట ధుమ్రము రక్తము మీరు చెప్పాలి ఇప్పుడు క్రీస్తును ధరించుకోవాలా అంటే వస్త్రాలు ధరించుకోవడం నీతి వస్త్రం ధరించుకోవాలా కానీ ఈ స్త్రీ ధరించుకున్న వస్త్రాలు ఏం తెలుసా రక్త వర్ణం వర్ణం అంటే రంగు కలరు రెడ్ కలరు వైలెట్ కలర్ వస్త్రాలు వేసుకుంది కాబట్టి అదొక సూచన ఇప్పుడు మీకు నేను క్లియర్గా చెప్తున్నాను ధూమ్రము అంటే తండ్రికి సాదృశ్యం రక్తము అంటే ఏసుమకి సాదృశ్యం పాత పుస్తకాలంతా ధూమ్రం అంతా తండ్రికి దేవునికి సాదృశ్యం వైలెట్ ఈ సృష్టిలో మొట్టమొదటి రంగు వైలెట్ తర్వాతనే తగిన రంగులు వచ్చినాయి దేవుని గుణగండం అది అది దేవునికి సంబంధించిన రంగు వైలెట్ అనేది అది బహు విలవగలది వైలెట్ చాలా తక్కువ కనిపించేది వైలెట్ అది స్పెషల్ కలర్ అన్నట్టు వైలెట్ అనేది తర్వాత రెడ్ రెడ్ అందరు నస్తుంది ఎందుకు నస్తుంది రక్తము ఎనర్జీ జీవము కాబట్టి అయితే ఆ వసంలు ధరించుకుంది స్త్రీ అంటే మతపరమైన జీవితాన్ని సాదృశంగా ఉంది ఓ రీతిగా చెప్పాలంటే పాత నిబంధన కలిసిన జీవితం లేక పాత నిబంధన ఆచారాలు పాటిస్తూ సంబంధించిన స్త్రీ నేను డైరెక్ట్ చెప్తలేను మీరే దాన్ని పరిశీలించుకోవాలా తర్వాత ఇప్పుడు చూడండి బంగారంతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరింపబడినది బంగారంతోనూ రత్నములతోనూ ఇంకా ఏ రీతిగా ముత్యములతోనూ అలంకరింపబడినది ఆశ్చర్యంగా ఉంది కదా ఎక్కడ చూస్తారు చెప్పండి మీకు ఎక్కడ జ్ఞాపకం ముందు చూసినట్లు బంగారంతోనూ రత్నములతోనూ అలంకరింపబడినది ఎవరు చెప్పగలరు ఏహెచ్కల్ గ్రంథము ఇరవై ఎనిమిదో చూస్తాం సైతాను కూడా బంగారంతోనూ రత్నములతోనూ తొమ్మిది తొమ్మిది విలువగల రాళ్ళు వాటితో అలంకరింపబడ్డాడు ఒకప్పుడు వాడు ఇప్పుడు ఇక్కడికి వచ్చేసింది కాబట్టి ఈ మహాబవుల్లోను సైతాను వెంబడిస్తుంది దేవుని బిడలాగానే కనిపిస్తుంది గొరపిల్లలాగానే ఉంది కానీ ఘట సర్పంలాగా మాట్లాడుతుంది తరాలు అది ఇప్పుడు తరాలు చూపిస్తాను ఘట చూడడానికి గొరపిల్లనే కానీ ఘట మాట్లాడుతుంది అది అది వాక్యం చూపిస్తలేదు ఇప్పుడు కాదు ఇంకా మీరు కొంచెం సిద్ధపడాల అయితే ఇక్కడ దేవదూషణ కూడా ఉంది ఆమె సంబంధించది దేవుని దూషిస్తుంది హళలియ పాటలు వాడుతుంది కానీ దేవుని దూషిస్తుంది దాని తర్వాత ఏడు తలలు పది కొమ్మలను గల ఎర్రని మృగం మీద కూర్చొని ఉన్న ఒక స్త్రీని చూస్తుంది ఈ ఎర్రని మృగం అంటే సైతాన్ కాబట్టి సైతాన్కి సాదృశ్యం ఇంకో రీతి చెప్పాలంటే ఎరుపు ఏషావుకి సాదృశ్యం కాబట్టి ఏషావు జీవితం తేళ్లకు సాదృశ్యం తేళ్ల మీద కూర్చుంది సర్పంలు తేళ్ల మీద కూర్చున్న స్త్రీ అంటే మతపరమైన జీవితానికి సాదృశ్యం అన్నట్టు ఇవన్నీ కలిపితే ఈ సూచనలు అయితే నాలుగవ వర్షంకి వచ్చినప్పటికీ ఆ స్త్రీ దానికి సంబంధించిన విషయాలు చూస్తూ మనము నాలుగవ వర్షంలో ఏహ్యమైన కార్యములతోనూ తాను చేయించున్న వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతోనూ నిండిన ఒక సువర్ణ పాత్రను తన చేత పట్టుకొని ఉండేను అయితే ఈ స్త్రీకి సంబంధించిన అన్ని సూచనలని దేవుడు మనకి మాట్లాడుతున్నాడు వీటన్నిటిని నేను త్వరలో చూపిస్తాను ఈరోజు చూపియను టైం అయిపోయింది మనది ఎందుకంటే ఫార్టీ మినిట్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ కంటే ఎక్కువసేపు స్పెండ్ చేయొద్దని నేను మీకు చెప్పిన నైట్లో ఎందుకంటే ఎక్కువ టైం స్పెండ్ చేయాలని అందరూ అలసిపోయేస్తుంటారు నైట్లో త్వరగా పండుకోవాలా నేను ఒకప్పుడు కేవలం నైన్ థర్టీకే పండుకుండేవాడిని ఎందుకంటే నేను ఫైవ్ ఫైవ్ థర్టీకే లేస్తాను ఎవ్రీడే ఫైవ్ థర్టీకి లేసి పరిగెత్తి అన్ని పనులు ముగించుకొని వచ్చినాక నైన్ థర్టీకి షార్ప్ పండుకుండేవాడిని కానీ ఇప్పుడు మన బైబుల్ స్టడీ కోరు కానీ వరకు అంటే ఒక ఫార్ ఒక ఫిఫ్టీన్ ఎందుకంటే శరీరానికి కూడా అవసరం రెస్ట్ మీరు త్వరగా పండుకోగలిగితే పొద్దున్న త్వరగా లేసి పనులు తీసుకోగలరు దాని తర్వాత ఆసక్తి కూడా ఉంటుంది టూ మచ్ ఈజ్ టూ బ్యాడ్ అంటారు ఇంగ్లీష్లో మోర్ దెన్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ కంటే ఎక్కువ మీరు ఆన్లైన్ స్పెండ్ చేస్తే హెల్త్ కూడా రీతికి మంచిది కాదు నెంబర్ వన్ దాని తర్వాత ఇవన్నీ టెక్నాలజీస్ కదా వైర్లెస్ రేడియేషన్స్ ఉంటాయి కాబట్టి ఫార్టీ మినిట్సే మ్యాక్సిమమ్ ఎక్కువ ఆన్లైన్లో ఎక్కువసేపు ప్రార్థనలు చేయదు ఎందుకంటే అన్నీ పొందినామని ప్రార్థించామన్నాడు దేవుడు కాబట్టి క్లుప్తంగా ప్రార్థించడం నేర్చుకోండి దేవుని గనపరచుకోండి వ్యక్తిగత జీవితంలో మీ సొంత ప్రార్థనలో ఎన్ని గంటలైనా ఖర్చు పెట్టుకోండి పదిని పది గంటలు కూడా మీరు ప్రార్థన చేసుకోవచ్చు మూడు గంటలు నాలుగు గంటలు ఐదు గంటలు ప్రార్థన చేసుకోండి కానీ ఆన్లైన్ ప్రార్థనలు వెరీ షార్ట్గా ఉండాలా క్విక్గా ఉండాలా ప్రభు తెలుసు ఇవన్నీ కాబట్టి ఇవన్నీ మనకి ఒక రకంగా ఒకరినొకరు హెచ్చరించుకోవాలని కూడా చెప్తుంది బైబుల్ వాక్యాలు కాబట్టి మీరు ఇది లాంగ్ ఇప్పుడు మీకు చెప్తు థౌజండ్ డేస్ థౌసండ్ డేస్ దీన్ని నడిపించగలిగినమంటే ఎంతగా ప్రయాసపడితే థౌసండ్ డేస్ ఉంటుంది చెప్పండి ఎంతగా ప్రార్థన చేస్తే థౌసండ్ డేస్ అవుతుంది కాబట్టి చాలా దీర్ఘమైన ఓర్పు సహనాలు మనకు అవసరం వీటన్నిటిలో అదే రీతిగా అనేకులను ప్రోత్సహించాల మనం ఇందులో మనమే కాకుండా ఇతరులను కూడా మనం ప్రోత్సహించాలి ఎందుకంటే ఈ సత్యం అనేకులకు బయల్పరచబడాల అనేకులు తెలుసుకోవాలి వీటన్నిటిని కేవలం మనమే కాదు కాబట్టి ఎక్కువ సమయము ఆన్లైన్ ఖర్చు పెట్టద్దు ఎక్కువ పాటలు కూడా అవసరం లేదు ఎందుకంటే మీ పర్సనల్ లైఫ్స్లో ఎన్ని పాటలను మీరు పాడుకోవచ్చు కానీ ఆన్లైన్ జస్ట్ ఒక పాట ఒక ప్రేయరు ఒక వాక్యము క్లోజింగ్ ప్రేయర్ బ్లెస్సింగ్స్ విజ్ఞాపన ప్రార్థనలు ఉంటే ఆ క్లోజింగ్ ప్రేయర్కి ముందు విజ్ఞాపన ప్రార్థనలు చేసుకోవచ్చు అట్లా డిసిప్లిన్గా పెట్టుకుంటే ఏమవుతుందంటే అందరికి కూడా ఆసక్తి ఉంటుంది ఉదాహరణకి ఈరోజు నేను చెప్తే రేపు ఇంకోరు చెప్తారు ఎల్లుండి ఇంకోరు చెప్తారు అట్లా ముందే షెడ్యూల్ చేసుకోవాలా దాని తర్వాత ఓపెనింగ్ ప్రార్థన ఎవరు చేయాలా ముందే డిస్ చర్చించుకోండి ముందే డిసైడ్ చేసుకోండి ఓపెనింగ్ ప్రార్థన తర్వాత ఎవరు పాటపడాలి ఈరోజు రేపు ఎవరు పడాలా అట్లా ముందుగానే ప్లాన్ చేసుకోవచ్చు మనం దాని తర్వాత ఎవరు వాక్యాలు చెప్పాలా షెడ్యూల్ ఒక టైం టేబుల్ లాగా చేసుకుంటే క్రమము దేవుడు ఆచరిస్తాడు దాని తర్వాత విజ్ఞాపన ప్రార్థనలు ఎవరు చేయాలా అందరి చేయని అవసరం లేదు వ్యక్తిగత జీవితంలో చేసుకోవచ్చు బట్ ఆన్లైన్ మటుకు ఒక్కరికి ఇవ్వచ్చు ఈరోజు చేస్తారు రేపు ఇంకొకరు చేస్తారు విజ్ఞాపన ప్రార్థనలు తర్వాత క్లోజింగ్ ప్రేయర్ ఇంకొరికి ఇవ్వండి బెనడిక్షన్ ఇంకొరికి ఇవ్వండి అట్లా చేస్తే పర్ఫెక్ట్ టైంలో ఫార్టీ ఫైవ్ మినిట్స్ మీకు మోర్ దెన్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అంటే ఖచ్చితంగా ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు గ్రాడ్యువల్గా అందరూ నిద్ర అయిపోతారు నాకు తెలుసు అదొక ఆత్మ దాన్ని నేను కాబట్టి అటువంటి ఆత్మను రానియకుండా మీరు జాగ్రత్త క్రమం పాటించక పాటిస్తేనే మంచిది కాబట్టి నా టైం అయిపోయింది కాబట్టి నేను ఇక్కడికి ఆపేస్తున్నాను మొదటిదిగా ఇక్కడ ఇక్కడ చూస్తున్నది ఏంటంటే ఆ స్త్రీ ధరించుకున్న వస్త్రాలు అలంకరించుకున్న ముత్యాలు రత్నాలు బంగారం తర్వాత ఏహేమైంది అంటే అసహ్యమైన కార్యాలు చేస్తుంది వ్యభిచారం కాబట్టి తర్వాత వ్యభిచార సంబంధమైన అపిత్ర క్రియలలో ఉంది తన చేతులు సువర్ణ పాత్ర ఉంది అయితే క్లోజింగ్ వాక్యం నేను చూపిస్తున్న ఐదో వచనంలో దాని నొసట ఏం రాసిండో చెప్తున్నాడు దూత చూడండి దాని నొసట దాని పేరు ఇలాగో వ్రాయబడి ఉండేను ఏంది అది చెప్పండి మర్మము దాని నొసట మీద రాయబడిందంట మర్మము వేషలకును భూలోకం భూమిలోని ఏహ్యమైన వాటికిని తల్లి అయిన మహాబబులోను ఈ మహాబబులను తల్లి అంట వేటికి తల్లి మర్మము వేషలకును భూమిలోని ఏహ్యమైన వాటికంటే అసహ్యమైన వాటికి తల్లి ఈ మహాబబులను ఈరోజు ఉంది పాత కాలకు బబులను భూగు దిగంతంలోకి వెళ్ళిపోయింది కానీ ఈరోజు ఉన్న మహాబబ్బులను ప్రపంచాత్మకంగా ఉంది కండ్లకు కనిపిస్తుందా లేదా చూస్కోండి మీరు పదహార ఆరో వశనంలో ఇంకొక క్లూ ఉంది వీటన్నిటిని నేను వచ్చేవారని చూపించేస్తే వచ్చేవారానికి మహాబబ్బులను సంబంధించిన బోధ ముగిస్తా నేను దాని ఈ మృగా గురించి మలచూడబోతున్నాను ఈ ఏడు తలలు ఏంది అది ఎంత కాలం పోతా నాకు తెలియదు ఏడు తలలకు సంబంధించిన బోధ నేను చూపించబోతున్నాను మీకు నేను ఈ కొమ్ములు ఏంది పది కొమ్ము లేని వీటన్నిటికీ ఎందుకంటే ప్రకృతి సజంగా అంతా ఇవన్నీ దేశాలను పోలుస్తూ ఉంటారు ఆత్మీయంగా ఇవి దేనికి సంబంధించినవి అవి మనం నేర్చుకోవాలా చూడండి చివరిగా ఇది మర్మము అంటే మహాబబులోను మర్మము మర్మమయమైన వేష్య మిస్ట్రీ బ్యాబిలోన్ అనుకుంటారు మర్మంతో కూడిన బబులోను మర్మమయమైన బబులోను ఇది ఎట్లుంది అంటే చూడండి ఆరవశంలో మరియు ఆ స్త్రీ పరుశుధల రక్తం చేతను ఏసు యొక్క హతసాక్షుల రక్తం చేతను మత్తిలియుండట చూచి తిని నేను దాని చూచి బహుగా ఆశ్చర్యపడగా దాని తర్వాత చూపిస్తా నువ్వు ఎందుకు ఆశ్చర్యపోతానో దూత చెప్తుంది ఇది ఏందో నేను మొత్తం నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా అని చెప్తున్నాడు దూత అక్కడ ఈ స్త్రీని మర్మము ఈ ఏడు తలలు ఇవన్నీ నేను నీకు చెప్తాను అని చెప్తున్నాడు దూత చెప్పిండు కానీ డైరెక్ట్గా ఏవి చెప్పించలే దూత కూడా చాలా తెలివిగా ఈ ఏంది ఏడు తలలు ఏంది ఈ పది కొంబులు ఏంది ఈ క్రూర మృగం ఏంది అన్నీ చెప్తున్నా అక్కడ నీవు చూచిన ఆ మృగం ఉండెను కానీ లేదు అది అదేగా అగాధ జలంలో నుండి పైకి వచ్చకును నాశనం లేకపోటకుని సిద్ధంగా ఉంది ఒకప్పుడుండే ఇప్పుడు లేదు ఒకప్పుడుండే ఇప్పుడు లేదు త్వరలో రాబోతుంది కాబట్టి వీటికి సంబంధించిన బోధన మనం త్వరలో చూడబోతున్నాం ఈ బహు ఆశ్చర్యకరమైన ఎందుకంటే ఈ ఒక్క విషయం నీకు అర్థమైపోతే ఇందులో జ్ఞానం ఉంది అంటాడు ఎక్కడ చూడండి ఎవరికైనా జ్ఞాపక ముందు ఎక్కడున్న వాక్యం తొమ్మిదో వర్షం చూడండి ఈ అధ్యాయం నేర్చుకోవడం ఈ అధ్యాయం సంబంధించిన సత్యం గ్రహించగలిగితే తొమ్మిదో వర్షంలో ఇందులో జ్ఞానం మనసు కనబడును నీకు నిజంగా జ్ఞానం మనసు కనబడాలన్నా లేదా ఇది చూస్తే చెప్పాలా ఇందులో జ్ఞానం మనసు కనబడును ఆ ఏడు తలలు ఆ స్త్రీ కూర్చున్న ఏడు కొండలు ఇక్కడికే నేను స్టాప్ చేస్తున్న ప్రార్థనతో ముగిస్తాం వచ్చే వారం నుంచి ఈ మహాబాబులకు సంబంధించిన విషయాలు మరి దీర్ఘంగా చూస్తాము దాని ముగిస్తున్నాం కూడా వచ్చే వారం మహాబాబులను ఖచ్చితంగా దేనికి సంబంధించింది ఏడు కొండలకు సంబంధించింది ఈ ఏడు కొండలు ఏందో అర్థమైపోతే జాగ్రత్తగా పరిశీలించుకోండి నన్ను ఎవ్వరు ప్రశ్నించొద్దు తర్వాత మీరే ప్రశ్నించుకోవాలా నేను విండేది కరెక్టా నేను చదివింది కరెక్టా దీన్ని నేను స్వీకరించాలన్నా తృణీకరించుకోవాలన్నా అది మీ ఇష్టం నా బాధ్యత చెప్పడం నేను బహుదీర్ఘంగా వాటిని పరిశీలించిన కొన్ని సంవత్సరాలు ఇప్పుడు కాదు మోర్ దెన్ ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ నుంచి నేను పరిశీలించిన వీటిని ముఖ్యంగా నైంటీ నుంచి నేను బహుదీరంగా వీటిని పరిశీలించిన నైంటీ సిక్స్ నా లైఫ్లో చాలా టర్నింగ్ పాయింట్ ఆత్మీయ జీవితంలో నైంటీ నుంచి నేను బహుదీరంగా వీటి అన్నిటినీ పరిశీలించిన ఇది ఎట్లా ఫిట్ అవుతుంది ప్రవ్వ ఇది ఏ దేశానికి సంబంధించింది ప్రవ్వ దేవుడప్పుడు ఆత్మీయమైన ఇవన్నీ అందరు బయట చూస్తున్నారు నువ్వు లోపల చూస్తున్నావు అంతే తేడా అన్నాడు వందనాలు ప్రభుత్ అందరు బయట చూస్తున్నారు నువ్వు లోపల చూస్తున్నావు ముగ్గురు స్త్రీలు మూడు కొంచెంల పిండి మూడు గుంపులు ప్రార్థిస్తాం పరిశుద్ధ్రు తండ్రి మీకు వందనాలనైనా మర్మంబమయమైన మహాబబ్బులోని ఏంది అనేది మీరు మాతో మాట్లాడుతున్నారు ప్రవ్వ అది మీరు చూపించకపోతే ఎవరు చూడలేరునైనా ఎవరికి ఇంకా వల్ల తరం కాదునైనా ఎన్ని బుక్స్ చదివినా అర్థం కాదు ప్రవ్వ ఎందుకంటే ఇది ఆత్మీయమైంది ఇది ఆత్మీయ పోరాటం కాబట్టి నేర్చుకోవాలంటే పోరాడాల్సిందే మేము కూడా సునాయాసంగా బుక్స్ చదువుకొని నేర్చుకునేది కాదని మీరు మాకు చూపించినారు కష్టించి ఫలించి అభివృద్ధి పొంది విస్తరించుడి లోపరుచుకోండి అని మీరు అన్నారు మేము కష్టపడాలా ప్రవ్వ ప్రయాసపడాలా ప్రభ ఈ యుద్ధం పోరాటంలో మేము విజయం పొందాలనైనా మాకు సహాయపడమని ప్రార్థిస్తాం ఇందులో జ్ఞానం గల మనసు గలుపు కనబడినరునైనా నేను చూడాల ప్రభ నాకు ఆ జ్ఞానం గల మనసు నిగ్రహించినైనా ఆచారబద్ధంగా నేను జీవించాను ప్రభు సహాయపడండి ప్రభ నా జీవిత కాలంలో వీటన్నిటి నేను నేర్చుకోవాలా ప్రభావ ఈ శరాన్ని ముగించక ముందు వీటన్నిటిని నేర్చుకోవాలా నేను చాలా కాన్ఫిడెంట్గా అనేకులకు ప్రకటించాలా అటువంటి బిడ్డగా అటువంటి సేవకులుగా మమ్మల్ని తయారు విన్న వాళ్ళందరినీ ఆశ్రయించండి ముఖ్యంగా ప్రతి అనారోగ్యాన్ని గర్దిస్తున్నాం ఈ దినం ఏసు క్రిస్తున గెట్ అవుట్ ఆఫ్ దేర్ బాడీస్ రైట్ నవ్ ఇన్ జీసస్ ప్రిషస్ నేమ్ ఐ కంబాండ్ యు ప్రవ ప్రతి ఆర్థిక స్థితి భూ ప్రవ్వ మీరు బాగుపరచమని ప్రార్థిస్తున్నాం పతనమైపోతున్న ఆర్థిక స్థితిని రెస్టోర్ చేయండి రేపు ఏ రీతి ఉండబోతుంది నా లైఫ్ అని భయం నుంచి విడుదల కల్పించండి ప్రతి ఒక్కరిని ఆశ్రయించండి చింతించకుండా భయ ధైర్యంగా ఉండలాగసపడండి అందుకొరికే మీరు పరశాత్మ ఇచ్చారు పరిశునాత్మ వచ్చినప్పుడు మీరు శక్తిని దుందినవా నాకు మీరు శక్తిని ఇచ్చినందుకు మీకు వదనాలు నేను ఇంకా భయపడను ధైర్యంగా ముందుకు వెళ్ళిపోతాను నాకేమైపోతుంది నా కుటుంబానికి ఏమైపోతుంది నా భవ్యత ఏమైపోతుంది అని నేను భయపడను ఎందుకంటే సమస్తం మీ ఆధీనంలో ఉంది ఎక్కడికి వెళ్ళగలం ప్రభు సమస్తం మీలో ఉంది కాబట్టి మిమ్మల్ని కం గట్టిగా హత్తుకొని మేము ముందు పోవాలా ఈ రాత్రి మాకు మంచి ధర తెచ్చాను మీకు శ్రదించలేకనే సేపడమని యేసు క్రీస్తు పరిశుధనామం ప్రార్థించుతున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభు అయిన ఏసు సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలం తొడయిండును గాక ఆమెన్ అందరికీ ప్రైజ్లాట ప్రైజ్లడ్ బ్రదర్స్ ప్రైజ్లడ్ బ్రదర్స్ ప్రైజ్లడ్ రెండు మూడు దాకా కుటక్